మూడు వందల యాఫై తొమ్మిది పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు అంటి ముట్టి ఇట్లు కాపాడు దుర్ఘనులు పొత్తుల పాపమనేటి పోడునకి వేసి చిత్తమని ఎడుచేనుచేనుగాదు మత్తిలి శాంతమనే మంచివానదనున హరి భక్తి వివేకులు కామ క్రోధాదులనే కలపు వివేసి వేమరు వైరాగ్యమనే వెలగు పెట్టి తోమటి ఆచార విధుల ఎరువులు ఓముచున్నారు జ్ఞానపు పైరు ఉద్యోగజనులు ఎందు చూచిన శ్రీవెంకటేశుడున్నాడనియడి అందిన చేను పంటలు అనుభవించి సందడించి తమవంటి వంటి శరణాగతులు తాము గొందిని ముడుకొందురు గురుకృపజనులు